ఆదివారం నాడు కుంకుమ పువ్వు గోరోజునం నూరి ఆ రసమును తో కాగితంపై లేదా రాగి తాయెత్తుపై వ్రాసి కుడిచేయికి ఈ మంత్రం ధరించిన సభావ సీకరణ మొగను ఆ క్రామ్ స్వా జపించిన సిద్ధి